శ్రీ నమరి ఓ శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం య్యగత జగద్భాసయే అఖిలం యంద్రమసి యచ్చాగ్నౌ తేజో విద్రిమామకం తేజస్సు అధిభూతము అధి అధ్యాత్మము రెండుంటాయి ఈ అధిభూతమును అధ్యాత్మమును ఆవేశించి లేదా వాటి ఎందుకు ప్రవేశించి వ్యాపించి ఉండే ఏ తేజస్సు కలదో అది ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క సరైన కల్పన ఉండాలి ఈశ్వరుడు అంటే ఎక్కడో చోట కూర్చుని ఉంటాడు కిరీటం పెట్టుకుని ఉంటాడు అలా డ్రెస్అప్ అయిపోయి ఉంటాడు అలాగైతే అది ఎక్కడికి తేలేనది అలా కాదు ఈశ్వరుడు అంటే సర్వవ్యాపకుడు కదా సర్వవ్యాపకుడైన వాడు ఒక విశిష్టమైన రూపమును కలిగి ఉండుట సంభవం కాదు కదా ఇది ఇదే వర్క్ లైక్ దాట్ కాబట్టి సర్వవ్యాపకుడైన ఈశ్వరుడు సర్వమును వ్యాపించి ఉండుతానుగా నేను మూడు లెవెల్స్ అధ్యాత్మము అంటే తాను అధిభూతము అంటే ఎదుర్కొండా ఉన్న జగత్తు అది సర్వము ఈ సర్వమును వ్యాపించి ఉండేవాడు ఈశ్వరుడు అధి దైవము కాబట్టి ఈ సర్వమును వ్యాపించి ఉండడం అంటే ఏ విధంగా వ్యాపించి ఉన్నాడు నీకు అధిభూతంలో తేజస్సు రూపంగా వ్యాపించి ఉన్నాడు తేజస్సు అంటే విభూతి అంటే ఎక్కడెక్కడ ఎక్కడ తేజస్సు ఉంటే ఆ తేజస్సు ఈశ్వరుని యొక్క తేజస్సే కానీ తేజ తేజస్సు ఎక్కడ ఉంది అన్నదానికి కొన్ని ప్రధానమైన అంశములను చూపిస్తారు కొన్ని ప్రధానమైన వాటిని చూపిస్తారు ఒకటి సూర్యుడు యద్ ఆదిత్య గతం తేజ మనకి బాగా గట్టిగా కనపడుతున్నది సూర్యుని యొక్క తేజస్సు తర్వాత ఏ చంద్రమసి చంద్రుడు అగ్ని ఈ మూడు మనకి బాగా తెలుస్తూ ఉన్నాయి ఈ మూడింటి అందరి తేజస్సు సకల జగత్తును ప్రకాశింపజేస్తూ ఉన్నది జగద్భాషయ సో ఆ తేజస్సు నా యొక్క తేజస్సే అంటే ఇప్పుడు ఎక్కడైనా గదిలో మల్లెల పరిమళం మీకు అనుభవానికి వచ్చింది అనుకోండి అంటే అర్థమయ్యి ఆ గదిలోకి అంతకుముందు మల్లెలు వచ్చి అవి తమ పరిమళమును గది అంతా కూడా వ్యాపించేట్లా చేసేది అని అర్థం అలా అలా కాకుండా మీకు మల్లెల పరిమళం ఎలా అనుభవానికి వస్తుంది మల్లెలు మీకు కనపడకపోవచ్చు కానీ మల్లెల పరి మల్లెలు అక్కడికి వచ్చేవి వాటి పరిమళము గదినంతని వ్యాపించింది సంథింగ్ సిమిలర్ టు దాట్ ఈశ్వరుని యొక్క తేజస్సు సూర్యమండలంలో ప్రవేశించి ప్రవేశించిన కారణంగానే సూర్యమండలము అంత అద్భుతంగా ప్రకాశిస్తుంది అలాగే చంద్రమండలము చంద్రుడు అలాగే అగ్ని ఆ తేజస్సు నాదే నేనే నాదే అయితే దీనికి అధ్యాత్మమునందు కూడా అర్థాన్ని చెప్తాడు మామూలుగా సర్వమును అధ్యాత్మమునందు సమన్వయం చేయుట అనేది ఇది ఉపనిషత్తుల యొక్క ఒక ప్రత్యేకమైన ప్రణాళిక దీని పేరే అధ్యాత్మ విద్య వేదాంతాన్ని ఏమంటారు అధ్యాత్మవిద్య అంటారు కదా అధ్యాత్మ విద్య అంటే అర్థమేమిటి ఏదైతే బయట ఎక్కడో ఉందని మనం అనుకుంటున్నామో ఆ సర్వము తన ఉన్నది అని బోధించే విద్య ఉదాహరణకి దేవుడు దేవుడు ఎక్కడో పైన ఉన్నాడు కాదు నీ ఎండే ఉన్నాడు అలాగే నాకు అనుభవానికి వచ్చే సుఖ దుఃఖములు మనం చూస్తూ తెలుసుకుంటూ ఉండేటువంటి జగత్తు కూడా అది మన చైతన్యంలోనే ప్రకాశిస్తూ ఉంటుంది చైతన్యానికి బయట ఏది ఉండదు అని సర్వమును తన ఎందు దర్శించే విద్య దర్శింపజేసే విద్య దాన్ని అధ్యాత్మ విద్య అని కాదు ఇప్పుడు సూర్యుడు బయట ఉన్నాడు కదా బయట ఏది ఉందో అది అంతా లోపల ఉంటుంది వాటెవర్ ఈజ్ అవుట్ సైడ్ ఈజ్ ఇన్సైడ్ అండ్ వాటెవర్ ఈజ్ ఇన్సైడ్ ఈజ్ అవుట్ సైడ్ ఇప్పుడు బయట సూర్యుడు ఉన్నాడు బయట సూర్యుడు ఉన్నాడంటే మీ లోపల కూడా సూర్యుడు ఉంటాడు ఎలా ఉంటాడంటే చూపునకు అనుగ్రాహక దేవతయే కన్ను కన్ను ఎందు ఉంటాడు కన్ను ఎందు సూర్యుడు ఉన్నాడు కన్నుయందు చూపు ఉంది కానీ సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చేటట్టే అదిగో ఆ చూపు రూపంగా ఉన్నది సూర్యుడే అంటే దేవత ఉంది ఆ ప్రకాశం ఉన్నది అని అర్థం అంతేకాని మీరు ఆ దేవతకి ఒక వస్త్రధారణ చేసి ఒక అలంకారాలు పెట్టి ఆ దేవత వచ్చి కంట్రో కూర్చుందంటే ఎలా కుదుర్తుంది అలా ఎలా కుదుర్తున్నప్పుడు సూర్యుడు ఉన్నాడు ఆయనేమో పొట్టుపంచ కట్టుకున్నాడు కిరీటం పెట్టుకున్నాడు వచ్చి కంట్రో ఎలా కూర్చుంటాడు పట్టుపంచే కిరీటం కంట గుచ్చుకోవన్నీను మాట్లాడియా సూర్యుడు అంటే అలాగే దాన్ని కన్వర్ట్ చేయొద్దు సూర్యుడు అంటే చూపు ప్రకాశము కంటిలోపల చూపు ఉన్నది కదా చూపు అన్నది ఒక వెలుగది ఉన్నది కదా అది సూర్యుడు దాన్ని దేవత అధ్యాత్మ దేవత సూర్యమండలంలో ఉన్న దేవత అక్కడ దేవత మన కంటియులు ఒక దేవత ఇప్పుడు కంటియుళ్ళు ఉన్నటువంటి సూర్యుడు చూపు ఆ తేజస్సు నాదే చక్షుషక్షుః తర్వాత చంద్రుడు అంటే మనస్సు చంద్రుడు అంటే అధ్యాత్మంలో మనస్సునకు దేవత మీ మనస్సులో ప్రేమ అనురాగము ఇలాంటి సాఫ్ట్ ఇమోషన్స్ ఎప్పుడైనా అనుభవానికి వచ్చాయా లేదా వస్తాయి కదా సో అవన్నీ సాఫ్ట్గా ఉండే ఇమోషన్స్ అనుభవానికి వచ్చినప్పుడు అవన్నీ కూడా చంద్రుని యొక్క అనుగ్రహమే ప్రతి మనిషికి కూడా ప్రేమ అనుభవానికి వస్తుంది కాకి పిల్ల కాకి ముద్దు అంటే అర్థం ఏంటి కాకి తన పిల్ల మీద ప్రేమ కాదు అంటే కాకి ఓ మనస్సు ఉంది ఆ మనస్సులో ప్రేమ అనే ఒక సెంటిమెంటు ఉన్నది ఆ సెంటిమెంటుకి చంద్రుడు దేవత అలాగే కాకికే ఉండగాలని మనుష్యులు చెందుకు ఉండదు కాబట్టి మనుష్యులకు తమ హృదయంలో అనుభవానికి వచ్చేటువంటి ప్రేమ దయ కరుణ ఇత్యాది సాఫ్ట్ ఇమోషన్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ అధిష్టాన దేవత చంద్రుడు అదొక తేజస్సు లోపల ఆ హృదయంలో మనస్సులో ఉండే ఆ తేజస్సు నాదే అంటే మనస్సో మనహ కన్ను అయితే చక్షుషక్షుః మనసో మనహ ఇంకా అగ్ని వాగ్రూపంగా అగ్ని మన ఎందుకు గలదు వాచోహ వాచం అని ఉపనిషత్తు వాక్కునకు వాక్కు అంటే వాక్కునందు మీకు అనుభవానికి వచ్చే ఏ అగ్ని ఆ అగ్ని యొక్క తేజస్సు నేను అని ఈ విధంగా ఈ జగత్తులో ఎక్కడ ఏ తేజస్సుని యొక్క అనుభవానికి వచ్చినా అది ఆ పరమేశ్వరుడు యొక్క విభూతి అయ్యి ముఖ్యంగా సూర్యుడు చంద్రుడు అగ్ని అనే మూడు విభూతులను ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు పరిచయం చేస్తూ ఉన్నాడు మనం ఎంతవరకు వచ్చామంటే ఎత్చ అగ్నౌ హుతమహే ప్రత్యేగో విధి విజానిహి మామకం మదీయం మమ విష్ణో తత్ జ్యోతి అని అంతవరకు వచ్చాం అథవా ఇంకో రకంగా కూడా చెప్పచ్చు ఇంకో రకంగా అంటే కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుందని మీరు అనుకోద్దు మోరార్లెస్ అదేవిధంగా ఉంటుంది కానీ కొంచెం అన్వయం చేసే పద్ధతి అది కూడా స్లైట్లీ డిఫరెంట్ ఉండొచ్చు అథవా యదాదిత్యగతం తేజ సో సూర్యుని ఉన్న తేజస్థేతి కలదు తేజస్సు అంటే ఏమిటో తెలుసున చైతన్యాత్మకం జ్యోతి అది ఇక్కడ అధిభూతంలో చెప్పినప్పుడు సూర్యుని యొక్క తేజస్సు అంటే ఎటువంటి తేజస్సు వెలుగు వేడి అధ్యాత్మంలోకి వస్తే ఇప్పుడు సూర్యుని యొక్క తేజస్సు అంటే ఎటువంటిది కన్నులో చైతన్యం యొక్క తేజస్స లేకపోతే వెలుగు వేడియా కన్ను నువ్వు మీరు ఏం చేశానో చూశారనుకోండి అది తెలుస్తుంది మీకు అది చైతన్యాత్మకం జ్యోతి తెలియుక అనే అనే జ్యో తేజస్సు అంతే తప్ప కన్నులో వెలుగు వేడి ఉన్నాయని మీరు అనుకోండి సూర్యుని వెలుగు వేడి కన్ను చైతన్యము ఎరుక ఓకే అది నేనే అభిప్రాయం అధ్యాత్మంలో ఇది చైతన్యం అంటే అధ్యాత్మం అవుతుంది చైతన్యం కాకుండా వెలుగు వేడి అని చెప్తే అధిభూతము ఇక యచ్చంద్రమసి చంద్రుని ఎందు ఉండే చైతన్యాత్మకమైన జ్యోతి అంటే చంద్రుడు మనస్సుకి దేవత అక్కడ ఉండే ఎరుక అనే జ్యోతి యక్చాగ్నౌ అగ్ని అంటే వాక్కులకు అది నేనే తత్తేజోద్దిమామకం మమ విష్ణో తోతి సో ఆ తేజస్సంతా కూడా విష్ణు సర్వవ్యాపకుడునైనా నా యొక్క తేజస్సే అని అభిప్రాయం సో ఈ పారాగ్రాఫ్ని ఇంకో రకంగా చెప్పొచ్చు నేను అభివృద్ధి అధ్యాత్మంగా చెప్పాను అధ్యాత్మంగా కాకుండా మీరు ఇంకో రకంగా చెప్పచ్చు సూర్యమండలంలో సూర్యదేవత గలదు ఆ సూర్యదేవత ఎందు ఒక గొప్ప తేజస్సు గలదు చంద్రమండలంలో చంద్రదేవత అగ్ని ఎందు అగ్నిదేవత అదే అగ్నిలోకం అని ఒకటి పెట్టండి అగ్నిలోకములందు అగ్నిదేవత ఈ వైదికమైన దేవతలు ఎవరైతే ఉన్నారో ఈ దేవతలయందు ఏ తేజస్సు భావన చేయబడుతూ ఉండదో అది వాస్తవంగా నా తేజస్కే ఇప్పుడు ఈ బల్బు చాలా బాగా వెలుగుతోంది అని మీరు అన్నారు ఆ వాక్యాన్ని బట్టి ఏమనిపిస్తుంది ఆ వెలుగు బల్బుకు చెందినది అని స్థూలంగా అనిపిస్తుంది అంటే మంచి కంపెనీగా తయారైనటువంటి బల్బు అది బాగా వెలుగుతుంది వాస్తవంలో అది ఎలక్ట్రిసిటీ యొక్క వెలుగే అదేవిధంగా సూర్యమండలము చాలా బాగా ప్రకాశిస్తుంది అధిభూతం ఆ వెలుగెవరిది పరమేశ్వరుని యొక్క వెలుగే అధి దైవంలోకి రండి సూర్యమండలాధిష్టాన దేవత సూర్యదేవుడు సూర్యదేవ సూర్యదేవుడు ఒక ఆయన ఉన్నాడు కదా మనం అనేక దేవతల్ని మనం ఆరాధిస్తూ ఉంటాము మన చేత ఆరాధింపబడే మల్టిపుల్ దేవతలలో సూర్యుడు కూడా ఒకడు సూర్యుడు వైదిక దేవత ఇంకా లింగరింగ్ వైదిక దేవతలందరినీ మనం రిక్వెస్ట్ చేసేసి పురాణ దేవతలను పెట్టుకున్నాము ఇప్పుడు పురాణ దేవతలను కూడా కొంత రిక్వెస్ట్ చేసి బాబా ఇత్యాదు మనం మళ్ళీ రంగంలోకి తీసుకొస్తూ ఉన్నది సమాజంలో మార్పులు వస్తూ ఉంటాయి ఈ రకంగా ఈ దేవతలు వెనక్కి కొన్ని దేవతలు లుప్తమవుతాయి కొత్త కొత్త దేవతలు వస్తూ ఉంటాయి ఎందుకంటే నామరూపాలు మార్తాయి తక్కువ అన్నింట్లోనూ ఒకటే అయితే సూర్యుడనే వైదిక దేవత కంప్లీట్గా లుప్తం కాలేదు అగ్ని ఇంచుమించు లుప్తమైనది ఇంచుమించు అంటే ఇంకా ఓ విసరు ఉంటే ఉందంటే అనుకోవచ్చు హోమాలోవి చేస్తున్నారు కాబట్టి వరుణుడు ఎక్కడున్నాడు వరుణుడు ఈ రోడ్డు తీయనివే వరు ఇంకా ఉన్నారు దేవతలు వరుణుడే కాదు చంద్రుణ్ణి మన వాళ్ళు ఆరాధించడం ఎక్కడ ఆరాధిస్తున్నారు ఆరాధించట్లేదు కాబట్టి ఇలాగే ఇంద్రుడు ఇంద్రుణ్ణి ఇంద్రుడు ఈజ్ అ విలన్ ఇంద్రుణ్ణి విలన్ చేస్తానే సార్ ఇంద్రుడిని ఆరాధించే ప్రసక్తే ఉంది విలన్ అని ఎక్కడ ఆరాధిస్తారు దేర్ ఇస్ నో టెంపుల్ ఫర్ ఇంద్రా అండ్ ఇవే మీరు ఋగ్వేదం తీస్తే అంత ఇంద్రుడే సో కాబట్టి దేవతలు అలా రిప్లేస్ అవుతూ ఉంటారు కానీ సూర్యుడు కంప్లీట్గా రీప్లేస్ కాలేదు ఇంకా ఫర్ సమ్ రీజన్ సంవత్సరానికి ఒకసారి రథసప్తమి అన్న అన్న రోజున సూర్యుడు తెర మీద వస్తూ ఉంటాడు సో సంభవం నిందరి సో ఆ విధంగా ఆ దేవతలలో ఉండే తేజస్సు నేనే కాబట్టి నేను ఏం చెప్పాను అధిభూతం అధిదైవం అధ్యాత్మం అధ్యాత్మంలో కూడా మీరు ఈ మూడింటిని అన్వయించుకుంటే ఆ తేజస్సు నేనే నేను మీద చిన్న పూర్వపక్షం నను స్థావేశు జంగమేషు చత్సమానం చైతన్యాత్మకం జ్యోతి త్ర కథ ఇదం విశేషం యదాదిగతం ఇలాది ఇప్పుడు పరమాత్మ సర్వ్యాపకుడు అని అన్నారు విష్ణు అంటే వేదేష్టి విష్ణు సర్వమును వ్యాపించి ఉంటాడు కనుక విష్ణువు సర్వము అంటే కదిలేవి కదలానివి రెండింటినీ కూడా ఆయన వ్యాపించి ఉంటాడు కదిలేవి అంటే పశువులు పక్షులు ఇత్యాది ప్రాణులు వాటి ఎందు చైతన్య జ్యోతి అపరమాత్మయే కదలానివి అంటే చెట్టు చేమలు వాటి ఎన్ను కూడా చైతన్య జ్యోతి ఉంటుంది ఉంటుంది కొంచెం తక్కువ స్థాయిలో ప్రకటమవుతుంది బట్ ఉంటుంది కాబట్టి ఆ చైతన్య జ్యోతి కూడా పరమాత్మయే ఆ పరమేశ్వరుడే ఇన్ని రకములుగా చెట్టుచాములయందు పశుపక్ష్యాదులయందు వ్యాపించి ఉన్నాడు అలా చెప్పాల్సింది పోయి సూర్యుని ఎందు అగ్నియందు అనో లేకపోతే సూర్యదేవతాకమైన కంటియందు అగ్నిదేవతాకమైన వాక్కునందు చంద్రదేవతాకమైన మనస్సునందు ఉన్నాడు అని అలా ప్రత్యేకించి మీరు ఎందుకు చెప్తున్నారు అంతటా ఉన్నాడు అని చెప్పాల్సినటువంటి అంతటా చైతన్య జ్యోతి స్థావర జంగమములన్నింటి ఎందు వ్యాపించి ఉన్నది దానికే పేరు అని చెప్పాలి మీరు అలా చెప్పాల్సింది పోయి ఇలాగ ఆధ్యాత్మము అధిభూతము అని చేసి విశేషణం అంటే పక్కకి సపరేట్గా పిలిచి సపరేట్ చేసి విడదీసి అలా ఏం తీసుకున్నారు పర్టికులర్గా అని ఒక అబ్జెక్షన్ ఓకే నైష దోష ఇదో పెద్ద సమస్యం కాదు ఇదో పెద్ద దోషము కాదు ఇలాగా సత్వాధిక్యాత్ ఆధిక్యోపత్తే దాన్ని సంగ్రహవాక్యము అంటారు చూడండి ఇప్పుడు జీరో క్యాండిల్ బల్బు హండ్రెడ్ క్యాండిల్ బల్బు థౌజండ్ క్యాండిల్ బల్బు ఫ్యూజ్ అయిపోయిన బల్బు నాలుగు బల్బులు ఉన్నాయనుకోండి నాలుగింటి స్విచ్లు మీరు ఒకేసారి వేశారనుకోండి నాలుగింట్లోకి ఎలక్ట్రిసిటీ ప్రవేశిస్తుంది అవునండి దాంట్లో ఈ ఫ్యూజ్ అయ్యింది అసలు వెలగనే వెళ్ళగదు జీరో క్యాండిల్ బల్బు కొద్దిగా వెలుగుతుంది హండ్రెడ్ క్యాండిల్ బాగా గట్టిగా వెలుగుతుంది థౌజండ్ క్యాండిల్ చాలా అద్భుతంగా వెలుగుతుంది ఇప్పుడు ఈ నాలుగింతుల్లోనూ ఎలక్ట్రిసిటీ సమానంగానే ఉన్న థౌజండ్ క్యాండిల్ బల్బులో ఎక్కువగా ప్రకాశిస్తుంది ఎందువల్ల అక్కడ ఆ క్యాండిల్ పొలం అధికంగా ఉండడం చేతను ఎక్కువగా ప్రకాశిస్తుంది ఎలక్ట్రిసిటీ వైపు నుండి ఈ నాలుగు బల్బులకి అనుగ్రహము సమానమే ఎలక్ట్రిసిటీ నాలుగింటిని సమానంగా అనుగ్రహిస్తుంది సమానంగానే అనుగ్రహించిన థౌజండ్ క్యాండిల్ బల్బు ఎక్కువ బాగా ప్రకాశిస్తుంది కారణం ఏమిటి దాని ముందు సత్వగుణము ఎక్కువగా ఉండుట చేత క్యాండిల్ పవర్ ఎక్కువగా ఉండుట చేత సత్వగుణం కాదు అది దృష్టాంతం ఇప్పుడు దార్ష్టాంతికంలోకి రండి ప్రపంచమంతా పరమాత్మ వ్యాపించి ఉన్నప్పటికీ సూర్యమండలము చంద్రమండలము అగ్ని ఎక్కడైతే మీకు ప్రకాశం అధికముగా ఉన్నదో అక్కడ సత్వగుణము అధికముగా ఉన్నది ఇప్పుడు బల్బు ప్రకాశిస్తుంది బల్బు ప్రకాశిస్తుంది ఆ ఫ్యాను తిరుగుతుంది తర్వాత స్టవ్ ఫ్యూజ్ అయిపోయిన బల్బు ఏరిగదు ప్రకాశం రోజు తేరగదు ఎలక్ట్రిసిటీ మూడింటిలో సమానం అంటే ఏంటి బల్బులో సత్వగుణము అంటే దృష్టాంతం కోసం బల్బులో సత్వగుణం ఉంది కాబట్టి ఎలక్ట్రిసిటీ వచ్చి ప్రకాశిస్తాం ఫ్యాన్లో రజోగుణం ఉంది కాబట్టి ఎలక్ట్రిసిటీ వచ్చి గిరగిన తిప్పుతాం ఫ్యూజ్ ఇప్పుడు బల్బులో తమో ఉంది కాబట్టి ఏమీ అవట్లేదు అది తిరగనోటం లేదు వెలగ సంథింగ్ సిమిలర్ టు దా కాబట్టి పరమాత్మ అన్ని అంతటా సమానంగా వ్యాపించి ఉన్నప్పటికీ సూర్య చంద్ర అగ్ని అనే సత్వములందు సత్వగుణము అధికముగా ఉంటే అక్కడ పరమాత్మ యొక్క విభూతి మహిమ చాలా బాగా మనకి అనుభవానికి వస్తోంది అని చెప్పగలుగుతాం దాన్ని వివరిస్తారు ఆదిత్యాదిషు హీ హి అంటే బికాస్ ఎందుకంటే ఆదిత్యాదిషు సత్వం అత్యంత ప్రకాశం అత్యంత భాస్వరం ఇప్పుడు చూడండి మనిషి ఎందు చైత పరమాత్మ గలడు కానీ సత్వగుణం ఎక్కువ మనిషిలో రజోగుణం తమో గుణం తక్కువ పశువు ఎందు కూడా పరమాత్మ కలదు కానీ పశువులో రజోగుణం ఎక్కువ సత్వగుణం తక్కువ తమో గుణం కూడా తక్కువ చెట్టు ఎందు కానీ చెట్టులో తమోగుణం ఎక్కువ రజోగుణము సత్వగుణము చాలా తక్కువ అంచేతనే మనిషి ఎందు పరమాత్మ ఆలోచిస్తాడు అయితే మన వాళ్ళు ఆలోచించడం ఆలోచించడం మానేస్తారు కొన్ని దశాబ్ద కొన్ని శతాబ్దాల నుండి ఆలోచించడం మానేశారు మీరు ఎలా చెప్పగలరు అంటే చూడండి మీరు ఏదైనా పుస్తకం రెండు ఏళ్ల క్రితం చెప్పిందే ఇప్పుడు చదువుతున్నారనుకోండి అంటే ఆలోచించడం మానేశారనే కదా ఇప్పుడు ఆయుర్వేదం ఉంది ఇప్పుడు డాక్టర్ గారు ఆయన ఎప్పుడో పంతొమ్మిది వందల చదివిన పుస్తకమే ఏదో బయోకెమిస్ట్రీ ఏదో అదే చూసుకుని వైద్యం చేస్తుంటే మీకు ఇష్టం వస్తుందా ఆయన పంతొమ్మిది వందల నలభైలో పాస్ అయినా ఆయన అప్డేట్ చేసుకోవాలా అక్కర్లేదా అలాగే ఆయుర్వేదము చరకుడు వ్రాసినాడు చరకుడు ఆయుర్వేదంలో చెప్పాడు చరకుడు ఎప్పటివాడు రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పాడు ఇప్పటికీ నీకు అదేనా ఇంక ఈ మధ్యకాలంలో అప్డేట్ ఏమీ ఉండదా అప్డేట్ ఉండాలా అక్కర్లేదా చెప్పింది మనం చదువుకోవాలి దాన్ని అప్డేట్ చేసుకోవడం వీడు మానేసాడా లేదా చెప్పండి మీరు తర్వాత గ్రహాలు కూడా ఒకదానికి గ్రహం స్టేటస్ తీసేసారు ఈ మధ్యన ఇట్ ఈస్ రిమూవ్ ఫ్రమ్ ది లిస్ట్ ఆఫ్ ప్లాలెట్ అండ్ తర్వాత ఒకప్పుడు చంద్రుడు గ్రహం అని అనుకునేవాడు తర్వాత తెలిసింది చంద్రుడు గ్రహం కాదు ఉపగ్రహము అని భూమి గ్రహం అని భూమి చుట్టూ అన్నీ తిరుగుతున్నాయని అనుకునేవాళ్ళం భూమి చుట్టూ అన్ని తిరుగుతున్నాయని అనుకుని సూర్యుడిని ఒక గ్రహం కింద పెట్టారు ఎందుకని భూమి చుట్టూ తిరుగుతుందని అనుకోవడం అజ్ఞానం చేత అలా అనుకునే బహుశా అలా అనుకుని ఉండాలి ఎందుకంటే భూమిని గ్రహం కింద పెట్టకుండా చంద్రుణ్ణి సూర్యుడిని గ్రహం కింద పెట్టడానికి హేతు ఏమవుతుంది కే రాహువు కేతువు నీడలు వాటిని గ్రహాలుగా పెట్టారు కాబట్టి ఇదంతా కొంత గడబిడగా ఉండదా లేదా దీన్ని కొంచెం అప్డేట్ చేసుకోవాలా అక్కర్లేదా చేసుకోవాలి సో ఎక్కడికప్పు ఎప్పటికప్పుడు మార్పు వచ్చి దాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి మార్పు రానిది ఒకటి ఉంటుంది దాన్ని మీరు ఏ అప్డేట్లు చేయక్కర్లేదు ఈ పని చేయాలా అక్కర్లేదా ఈ పని చేయాలంటే ఆలోచించాలా అక్కర్లేదా మన వాళ్ళు ఆలోచించడం మానేశారా లేదా అట్లీస్ట్ కొన్ని ఏరియాల్లో ఆలోచించడం మానేశారు ఏ ఏరియాల్లో ఆలోచిస్తున్నారో అక్కడ అభివృద్ధిలో ఉన్నారు ఉదాహరణకి సినిమా అనే రంగంలో మన చాలా బాగా ఆలోచిస్తున్నారు అంచేతనే ప్రపంచం ఎక్కువ సినిమాలు భారతదేశంలో రిలీజ్ అవుతాయి మోస్ట్ ఫార్వర్డ్ హాలీవుడ్ వాళ్ళు ముక్కు మీద వేలేసుకుంటారు మన వాళ్ళని చూసి మోస్ట్ ఫార్వర్డ్ సినిమా రంగంలో ఇట్ ఈస్ గుడ్ ఎందుకంటే దానివల్ల బోల్ అంత ఎకానమీ ఉంటుంది జాబ్స్ వస్తాయి తర్వాత క్రికెట్లో బ్రిటిష్ వాళ్ళు మేము ఈ క్రికెట్ మా ఆటని అనుకున్నాం ఇప్పుడు ఇంకా మా ఆట కాదు అది ఇండియా వాళ్ళు మా తీసేసుకున్నారు మా దగ్గర నుంచి వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇప్పుడు క్రికెట్లో బ్రిటిష్ బ్రిటన్ వెళ్ళి అక్కడ లీడ్స్ లేదు అక్కడ ఆడితే గొప్ప కాదు అది కాదు గొప్ప కెరియర్కి అది రాష్ట్ర రోజులు ఇప్పుడు గొప్ప ఏమిటంటే ఐపీఎల్కి వచ్చి ఇండియాలో ఆడితే వాడు గొప్ప క్రికెట్ ఉద్దండ పండితులందరూ ఇండియాలో ఇప్పుడు ఇండియాలో విమానాలు ఎక్కి హైదరాబాదు బెంగళూరు అన్నీ తింటు ఉంటారు ఎందుకంటే ఐపీఎల్ ఇచ్చి స్టాండర్డ్ ఫర్ క్రికెట్ టుడే ఆ విధంగా మన వాళ్ళు ప్రోగ్రెస్ చేశారంటారా లేదంటారా చేశారు అలాగే కంప్యూటర్ అప్లికేషన్స్లో మన వాళ్ళు చాలా ముందుకు వచ్చారా లేదా వచ్చారు కాబట్టి ఏ రంగాల్లో ఆలోచించి వాళ్ళు మన వాళ్ళు ఉన్నారో ఆ రంగాల్లో మనం అభివృద్ధి చేస్తూనే ఉన్నాము అయితే కొంతమంది ఆలోచించడం మానేసి కూర్చున్నారు వాళ్ళు ఎవరంటే ఆయుర్వేద వైద్యులు ఈ యాస్ట్రాలజీ పీకులు తర్వాత ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వీళ్ళు ఆలోచించడం మానేసి ఆ పాత పుస్తకాలనే మళ్ళీ వాటినే పట్టుకుని వేలాడుతూ ఉన్నారు వీళ్ళు కూడా ఆలోచించడం మొదలుపెడితే దే విల్ మేక్ వండర్ఫుల్ ప్రవంతూ జేవియా ఇదంతా కూడా నేను డైగ్రెస్థాయి నా మనస్సులో ఉండే భావాలని నేను ముందుకు పెట్టాను ఎందుకు పెట్టానంటే మీరు పెద్దలు ఆలోచిస్తారని అట్లా ఏమైనా తప్పులు ఉంటే కరెక్ట్ చేసుకోవచ్చు నాకేం అభ్యంతరం లేదు సో దట్ ఈజ్ ఏ స్థాయి కనుక ఇప్పుడు నేను ఎక్కడ మొదలు పెట్టానంటే పరమాత్మ మనిషి పశువు చెట్టు ముడింటి ఎందు సమానంగా ఉన్నాడు కానీ మనిషిలో ఆలోచిస్తున్నాడు పశువులో ఇటునటు తిరుగుతున్నాడు చెట్టు ఎందు ఉన్నాడు అలా నిలిచి ఉన్నాడు కదలకుండా పడి ఉన్నాడు అలా పై ఎందువల్ల అంటే మనిషిలో సత్వగుణం ఎక్కువ ఉండబట్టి పరమాత్మ మనిషిలో ప్రకటమైనప్పుడు ఆలోచనలు రూపంగా ప్రకటమవుతుంది పశువులో రజోగుణం ఎక్కువ ఉండబట్టి ఆలోచన తక్కువ రజోగుణం ఎక్కువ జరగడం ఎక్కువ ఇప్పుడు పశువులకి ఆలోచన తక్కువ ఉంటుంది ఇటువంటి సంచారం చేయటం ఎక్కువ ఉంటుంది చెట్టుకి ఆలోచన ఉండదు సంచారం ఉండదు చోట పడి ఉంటుంది ఒకే పరమాత్మ గుణములలో ఉండే భేదాన్ని బట్టి మూడు రకాలుగా మనకు అనుభవానికి వస్తున్నాడు ఇది మీరు గమనించాల్సింది ఆదిత్య ఆదిత్యుడు మొదలైన మండలముల ఎందు సత్వగుణము ఏ లెవెల్లో ఉందంటే అత్యంత ప్రకాశం అత్యంత భాస్వరం చాలా అద్భుతంగా జాజ్వల్యమానంగా ప్రకాశించే విధంగా ఉన్నది అత ఆదురం జ్యోతి కాబట్టి ఆ మండలముల యందు మాత్రమే ఈ జ్యోతి అంటే చైతన్య ప్రకాశము ఆవిస్తరం ఆ విహి అంటే ప్రకటమగుత ఆ విహి ఆవిర్భవించింది అని విన్నారా ఆవిర్భవించడం అంటే ప్రకటము అయ్యింది ప్రకటం అయ్యింది అన్న దాంట్లో భవ అన్నది అవడం ఆ విహి అంటే ప్రకటము కాబట్టి సూర్యుడు మొదలైన మండలములో ఎందు ఆ పరమాత్మ యొక్క విభూతి చాలా గొప్పగా ప్రకటమగుచున్నది ఆవిహి అంటే ప్రకటమగుట ఆవిస్తం అంటే మరింత అధికముగా ప్రకటమగుచున్నది ఇది తద్విశిష్యతే అనే కారణం చేత ఇతిహేతో తత్ ఆదిత్యాది మండలమును ప్రత్యేకించి చెప్పడం అగుచున్నది ఆదిత్య మండలాన్ని ప్రత్యేకించి చెప్పడానికి కారణం ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి నటు తత్రధికం ఇది అంతేగాని పరమాత్మ ఓ చోట ఎక్కువగాను ఇంకో చోట తక్కువగాను ఉంటున్నాడు ఆదిత్య మండలంలో ఎక్కువగా ఉంటున్నాడండి మిగతా చోట్ల తక్కువగా ఉంటున్నాడు అని మీరు అనుకోరాదు పరమాత్మ అన్ని చోట్ల సమానంగా ఉంటాడు కానీ ప్రకటన విధానం మటుకు ఆ వాటి పరిస్థితిని వేరుగా ఉంటుంది ఇప్పుడు మీ ఇంట్లో ఎలక్ట్రిసిటీ వస్తుంది మూడు రకాల బల్బులు మీరు పెట్టుకున్నారు స్విచ్లు వేస్తారు మూడింట్లోకి సమానంగా ఎలక్ట్రిసిటీ వెళ్తుంది కానీ మూడు ఒకే విధంగా మాత్రం ప్రకాశించవు తిరుపతిలో దేవుడికి పవర్ ఎక్కువ మా ఊళ్ళో దేవుడికి పవర్ తక్కువ ఇటువంటి మాటలు ఉన్నాయి చూసారా ఇది దేవాలయాలు నిర్వహించి వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఉండొచ్చు వేదాంతంలో వాటికి స్థానం ఏమీ ఉండదు తిరుపతిలో దేవుడికి పవర్ ఎక్కువ ఇక్కడ తక్కువ అనేది ఏమి ఉండదు అంటే దాని అర్థమైనటు మీరు వెంకటేశ్వర స్వామిని చూడాలనుకుంటే మా యోగ బాలాజీని మీరు చూసిస్తే మీరు మీరు యూ కెన్ సేవ్ సమ్ ట్రిక్ టు తిరుపతి అని మీరు తిరుపతి వెళ్ళి చూస్తారు ఎందుకంటే బాగా చూడగలుగుతారా మా శర్మగారు మీకు తీర్థప్రసాదాలు జాగ్రత్తగా ఇస్తారు ఆయన మంత్రాలన్నీ బాగా వచ్చు హారతీ బాగా ఇచ్చి మీకు తీర్థప్రసాద్ మీరు తిరుపతి వెళ్ళి ఏముధరిస్తారు ఎందుకంటే ఎక్కువ కాదండి మీరు తిరుపతి యొక్క ప్రత్యేకత ఏమిటో మీరు చెప్పండి నాకు ఐఆమ్ సీరియస్ అంటే కాదండి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి మోర్ పవర్ఫుల్ దాన్ దిస్ వెంకటేశ్వర స్వామి అని మీరు చెప్పాలి అంతే కదా దట్ ఈజ్ రాంగ్ మీరు నో డౌట్ అబౌట్ దట్ ఈజ్ రాంగ్ వెంకటేశ్వర స్వామి సర్వత్రా సమానంగా ఉంటాడు తిరుపతిలో ఎక్కువను ఇక్కడ తక్కువ ఉండదు మాకు అలా అనిపించింది మీ అనుకోవడంలో మిస్టేక్ ఉన్నది మీరు రజోగుణ ప్రధానంగా ఆలోచించారు కాబట్టి అలా ఆలోచిస్తున్నారు మీరు కొంచెం సత్వగుణంతో ఆలోచించినట్లయితే మీకు ఆ సమత్వము అనుభవానికి వస్తుంది సమత్వ అనుభవానికి వస్తే అది సత్వగుణం వైషమ్యం అనుభవానికి వస్తే అది రజోగుణం మొద్దులా పడుంటే ఏది అనుభవానికి రాకుండా మొద్దుల పడుంటే అది తమోగుణం ఇది దాని వ్యవస్థ ఓకే చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇవన్నీ కూడా యథాహిలోకే తుల్యేపీ ముఖ సంస్థానే అది శంకర్లు చాలా అందమైన దృష్టాంతం ఇచ్చారు ఒక అమ్మాయి అందమైన అమ్మాయి ముఖం అంతా కూడా చక్కగా డెకరేట్ చేసుకుని అంటే కాస్మెటిక్స్ అవి ఉంటాయి కదండి డెకరేట్ చేసుకుని మంచి ప్రకాశవంతమైన అందమైన ముఖమును కలిగి ఉన్నది కావండి ఆ అమ్మాయి ఒక్కరే అమ్మాయి ఈ అమ్మాయి వెళ్ళి ఇప్పుడు ఎక్కడ నిలబడింది నా కాకు బ్యాదవు ముఖమావిర్భవతి అక్కడ తలుపు ముందు నిలబడింది తలుపు ముందు నిలబడితే ఆ తలుపులో ఈమె అందమైన ముఖము బాగా ప్రకాశిస్తుందా ప్రకాశించదు గోడ ముందు నిలబడింది ఈమె అందమైన ముఖం గోడలో పడుతుందా ప్రకాశిస్తుందా ప్రకాశించదు ఆదర్శ స్వచ్ఛే ఓ మోస్తరు క్లీన్గా ఉన్న అద్దం ముందు నిలబడింది ఓ మోస్తరు క్లీన్గా ఉన్న అద్దం ముందు నిలబడింది అమ్మాయి ఇప్పుడు ఆ అద్దంలో ముఖము అందంగా ప్రకాశిస్తుంది స్వచ్ఛత ఇంకా బాగా డార్జిలింగ్ ఏ రకమైనటువంటి కాలుష్యము లేని డార్జిలింగ్ మెర్రర్ ముందు నిలబడింది వెళ్ళి ఇప్పుడు ఆ అమ్మాయి ముఖము చాలా అందంగా అద్భుతంగా ప్రకాశిస్తుంది అంతే కదా బంగారు పల్లెరమ్మలకైనా గోడ ఏదో చెర్పు కావాలని ఏదో కాబట్టి ఆ రకంగా ఇప్పుడు ఈ ముఖంలో తేడాన వాటి వాటి స్వరూప స్వభావంలో తేడాన ఇప్పుడు ఆమె తలుపు ముందు నిలబడి ఏమండి తలుపులో ఏమీ సౌందర్యం కనపట్టలేదు అంచేది ఈవిడ ముఖము తలుపు ఏడల తక్కువ అనుగ్రహం చూపించింది అద్దము ఏడల ఎక్కువ అనుగ్రహం చూపించింది అని మీరు చెప్పగలుగుతారా చెప్పలే ముఖము నాలుగు స్థానాలు చెప్పాను ఇక్కడ తలుపు గోడ కొంచెం మకిలిగా డల్గా ఉన్నటువంటి అద్దము స్పార్క్లింగ్ మెరిసిపోతున్నటువంటి అద్దము నాలుగింటి ముందు నిలబడింది సరిగ్గా నాలుగోలా పెట్టి ఇక్కడ నిలబెట్టారు ఆ అమ్మాయిని ఆ అమ్మాయి యొక్క సౌందర్యం దేంట్లో బాగా ప్రకాశిస్తుంది ఈ నాలుగవ అర్థంలో ఎందుకని ఆవిడ దాంట్లో ఎక్కువ ప్రేమ ఉన్నదా దాని ఎందు అందుకు అదే కారణం కాదు నాలుగింటి ఏడలా సమానంగానే ఉన్నప్పటికీ ఒకదానికి ఉండేటువంటి ఆ కారణంగా అక్కడ బాగా ప్రకాశిస్తుంది అదేవిధంగా పరమాత్మ సర్వత్రా సమానంగా ఉంటాడు అంతేగాని హెచ్చు తగ్గులకు అవకాశమే లేదు అది ఆ సత్వగుణ రజోగుణాలను బట్టి వచ్చిన హెచ్చు తగ్గులు తప్ప పరమాత్మ ఎందు ఏ హెచ్చు తగ్గులు లేవు కాబట్టి మీ హృదయంలో సత్వగుణం అధికంగా ఉన్నట్లయితే మీకు దేవుడు అంతటా సమానంగా భాషిస్తారు మీకు రజోగుణం ఎక్కువ సత్వగుణం తక్కువ రజోగుణం ఎక్కువ అంటే అర్థం ఏంటి ఆలోచన తక్కువ హడావిడి ఎక్కువ అంతే కదా తత్వగుణం తక్కువ రజోగుణం ఎక్కువ అంటే అర్థమేమిటి ఆలోచన తక్కువ హడావుడి ఎక్కువ వెంకటేశ్వర స్వామి కాబట్టి ఏం చేయాలి వెంటనే తత్కాలకు వెళ్ళిపోవడం తత్కాలకు వెళ్ళిపోయి టికెట్ కొనేసి తిరుపతిలో దిగడం ఆలోచన తక్కువ హడావుడి ఎక్కువ ఆలోచన ఎక్కువైన వాడు ఏం చేస్తాడు వెంకటేశ్వర స్వామి అనగానే కళ్ళు మూసుకుని హృదయంలో ఆ స్వామిని ధ్యానం చేసుకుని సంతోషపడతాడు ఆలోచన చాలా ఎక్కువ హడావిడి ఏమీ ఉండదు ధ్యానంలో హడావిడే ఉంటున్నాయి అసలు హడావిడే ఉండదు రజోగుణం పూర్తిగా పక్కకు తోసివేయబడి ఉంటుంది కాబట్టి ఈ విధంగా పరమాత్మ అంతటా సమానంగానే ఉన్నప్పటికీ ఈ సత్వర జమో బట్టి తేడాలు మనకి ఆ ప్రకటమయ్యే స్థితిగతులలో తేడాలు అనుభవానికి వస్తూ ఉంటాయి మంచిది ఆ శ్లోకం పూర్తి అయిపోయింది మనం ఒక్కసారి అనేసిద్దాము యదాదిత్యగతం తేజ జగద్భాసేఖిలం రమసి యచ్చాగ్నం తతేజో విద్ధిమామకం దీంట్లో మూడు ఇంద్రియములను కూడా మనం కన్ను మనస్సు వాక్కు మూడు ఇంద్రియములను కూడా మనం కవర్ చేసుకున్నాం అది మీరు గమనించదగ్గ విషయం అధ్యాత్మం నుండి మూడు ఇంద్రియములు ఆ ఇంద్రియములలో ఉండే తేజస్సు అది కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపమే మంచిది తర్వాత శ్లోకం దానికి అవతారికి అకించ ఇంకా ఏమంటే అంటే అభిప్రాయం ఏంటంటే ఆ విభూతి ప్రకరణమే కొనసాగుతోంది విభూతులు చెప్పడం మొదలుపెట్టాడు కదా ఆయన ఇంకా విభూతులు ఇంకో కొన్ని చెప్తున్నాడనమాట అప్పుడే అయిపోలేదు దామా విష్య భూతాని ధారయామ్యహమోజస పుష్ణా చౌషి సర్వా సోమో భూత్వా రసాత్మక ఇప్పుడు భూమిని మీరు చూసినట్లయితే భూమి ఈ భూమి భూమిని రెండు రకాలుగా మీరు అబ్జర్వ్ చేయాలి ఒకటి మీరు బిల్డింగ్ కట్టుకుంటున్నారనుకోండి కట్టుకుంటే భూమి ఆ బిల్డింగ్ని తనపై మోస్తూ ఉన్నది కాదంటే భూమి కా మీద బిల్డింగ్ కట్టగలుగుతారా మీరు కట్టలేదు ఎందుకని మీరు బరువును ధరించరు మొయ్యదు గాలిలో కట్టగలుగుతారా కట్టలేదు గాలి మేడలు ఉంటా గాలి మేడలు అంటే కేవలం ఊహే తప్ప ఉండవు అనే అర్థం గాలి మేడలు ఉండవు నీటి మేడలు కూడా ఉండవు కానీ నేల మీద మేడలు ఉంటాయి అంటే గాలికి నీటికి మూడు కూడా మేటరే మేటర్ సాలిడ్ లిక్విడ్ గ్యాస్ అసిస్టేట్ గాలికి నీటికి లేని ఒక ప్రత్యేక లక్షణము నేలకు గలదు అది ఏమి అంటే మోయుట ధరించుట నిలబెట్టుట ధరించుట అంటే నిలబెట్టుట బుధాయి ధారణ నిలబెట్టుకుంటా పోషణ తర్వాత వస్తుంది నిలబెట్టుకుంటా ఈ నెలబెట్టుకుంటా అనే లక్షణము భూమికి కాలదు అందుచేతనే మీరు ఇల్లు కట్టుకోవచ్చు ఎలక్ ఈ పట్టాలు రైలు పట్టాలు వేసి దాని మీద రైలు నడిపించవచ్చు మీరు ఎంత వేగంగానైనా నడిపించవచ్చు పట్టాలు గట్టిగా వేసుకోవాలి మీకంటే భూమి వైపు నుంచి అబ్జెక్షన్ ఏం లేదు ఇప్పుడు మీరు మామూలు మన ఎక్స్ప్రెస్ ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి ఫార్టీ ఫార్టీ ఫైవ్ మైల్స్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ యావరేజ్ వేగంతో పోతూ ఉంటాయి ఉంటే సూపర్ ఫాస్ట్ అని పేరే తప్ప ఫార్టీ ఫార్టీ యావరేజ్ వచ్చేప్పుడు ఇక ఫార్టీ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అలా అలాగే నడుపుకోవచ్చు లేకపోతే ఈ మధ్యనే గతిమాన్ అని ఒక ఎక్స్ప్రెస్ అది హండ్రెడ్ కిలోమీటర్స్ వేగాన్ని టచ్ అవుతుంది యావరేజ్ అంత ఉండదు ఇది టచ్ స్పీడ్ మొత్తం మీద యావరేజ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అవర్ మీరు వేసుకుంటే వేసుకోవచ్చు అది కూడా వేగం మీరు కొంచెం పట్టాలు కొంచెం బలమైన పట్టాలు వేసుకోవాలి వేసుకోవచ్చు మీరు చైనా వెళ్ళారనుకోండి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అది ఈవెన్ ఫోర్ వేగంగా రైళ్ళు నడుస్తాయి చైనాలో అంతే యూరప్ అంతే జపాన్ అంతే అంటే భూమి వైపు నుంచి అబ్జెక్షన్ ఉండదు భూమి అంతటా సమానమే మీరు పట్టాలు వేసుకోవడం మీదనే ఆధారపడి కాబట్టి ఆ విధమైన పట్టాలను పట్టాల మీద వేగంగా నడిచేటువంటి వాహనాలని రైళ్లని నేల మోస్తూ ఉంటుంది ధరిస్తూ ఉంటుంది తరువాత ఎంత ఎత్తు బిల్డింగ్ కట్టాలి దానికి కూడా మీరు పునాది ఎలా వేసుకుంటారనే దాని మీద ఆధారపడే ఉంటుంది పునాది మీదే ఆధారపడుతుంది ఇసుక నేలలో కూడా మీరు నూటపాతి కంతస్థుల భవనం కట్టచ్చు దుబాయ్లో నూట పాతిక అంతస్తులో నూట యాభై అంతస్తులో భవనం కట్టారుగా ఇసకది దుబాయ్ అంటే ఇసకండి ఇసుక తప్పింకే ఉండదు ఇసక నేలలో బిల్డింగ్ కట్టడం ఏమిటంటే మీరు పునాది దానికి తగ్గట్టుగా వేసుకోవాలి ఇసక ఎంత ఉంటుంది ఏదో పది లోతు వరకు ఇసక ఉందనుకోండి ఆ తిక్కండి ఉంటుంది ఏదో రాయో తప్పో ఏదో ఉంటుందిగా దా అంత ఇంకా లోతుల పునాదిని గట్టిగా వేసుకుంటే వాళ్ళు పునాదిని క్యాల్కులేట్ చేసుకుని పెట్టుకుంటారు టెస్ట్ సాయిల్ టెస్టింగ్ చేస్తారు ఎంత ఎత్తు వెళ్ళాలి చూసుకుంటారు ఇప్పుడు లోడ్ బేరింగ్ పునాది ఏ విధంగా ఉండాలి పిల్లర్స్ ఏ విధంగా ఉండాలి క్యాల్కులేట్ చేసుకుంటారు ఆ క్యాల్కులేట్ ప్రకారం ఎంత లోతు ఉండాలి ఎంత సైజు ఉండాలి పునాది పిల్లర్స్ కైవారం ఎంత ఉండాలి లోతు ఎంత ఉండాలి అని చూసుకుంటారు ఏ రకమైన మెటీరియల్ వాడుకోవాలి ది బిల్డ్ నాటే ప్రాబ్లం భూమి వైపు నుంచి సమస్య ఉండదు అలా మోస్తూ ఉంటుంది ఒక క్వాలిటీని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా ఏమిటి ఆ క్వాలిటీ ఏమిటి ధారణం అది భూమి ఉన్నది ఈ ధరించే శక్తి దానికి ఒక పేరు ఉంది ధారణం అంటే మో నిలబెట్టుట ఈ మోసే శక్తికి ఓజస్థు అని అంటారు ఆఖరికి బరువులు ఎత్తి వాడికి కూడా ఓజస్సు ఎక్కువనే వర్ణిస్తారు బరువులు ఎత్తి ఎత్తే నిలబెడతాడు కదా ఈ బరువులు ఎత్తడంలో కూడా ఎత్తిన దానికి మీకు మార్పులు రావు నిలబెట్టిన దానికి వస్తాయి వాడు ఇలా ఎత్తి ఇలా పడేస్తే అది ఒప్పుకోరు దట్ విజ్ నాట్ వెయిట్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ అంటే ఎలా ఉంటుంది ఆ బరువుని ఎత్తాలి ఇలా రెండు చేతులని పైకెత్తి he has to hold it vaadu pai ke ettinna taruvatha akada vallu machine and time time occupied judges untaru vala degara sophisticated watches untayi aa pai ke position aa adi zero 1 2 3 4 5 appudu endha padayadu 5 seconds varu nilabettaru okavali 5 seconds lokapadiyindani konni ithe fail he will be given one more chance motto mood chances ista ఫైవ్ సెకండ్స్ అయిన వెంటనే కింద పడేస్తుంది కాబట్టి వెయిట్ లిఫ్టింగ్ అని అన్నప్పటికీ ఇట్ ఈస్ వెయిట్ హోల్డింగ్ లేదు దానికి ఓజస్సు అనిపడు అటువంటి ఓజస్సు భూమి ఎందు గలదు ఓకే మనందరం ఆ ఓజస్సు మూలంగానే నిలబడి ఉన్నాం భూమి ఇది ఒక ఒక వన్ వే ఆఫ్ లుకింగ్ అటెంట్ వన్ వే ఆఫ్ లుకింగ్ అటెంట్ ఆ ఓజస్సు అంటే ఆ బలము అజిన్నదే శ్రీ కృష్ణ